ధృవ వరద నవమైన ఆర్తుని నన్ను గావవే కరిరాజ వరద కాకాసురవరద చరణాగత విభీషణ వరద సిరుల వేదాలు నిన్ను చెప్పగా విని మరి మరగుచొచ్చే మమ్ము కావవే అక్రూర వరద అంబరీష వరద శక్రాది దివిజ నిజయ వరదా విక్రమించి ఇన్నిటా నీవే ఘనమని నీకు చక్రధర శరణంటి సరిగావవే ద్రౌపదీ వరద తగ అర్జున వరద శ్రీపతి ప్రహ్లాద శిశువరదా ఏపున శ్రీవేంకటాద్రినిటు నేను నా గురుడు చూపగా కులిచే నచ్చు గా భ